సంకీర్తన రెండు వందల ముప్పై మునుగుని పైడికి ముద్రవాసిగతి పనివడి ఇవి ఏర్పరచగవలెను నానాత్ములనో నారాయణుడే హీనాధికములు ఇందేవి జ్ఞానాధికులెంచగ ఇందధికము ఈ నిజమొకటి ఎరుగవలను మునుగుని పైండికి ముద్రవాసిగతి పనివడి ఇవి ఏర్ ఏర్పరచగలెను అన్ని చోటులును అచ్యుత పరమే ఎన్నగ విశేషమిందేది సన్నిధి గల అర్చావతారమిది ఉన్నతిఘనమని ఉండగవలెను మునుగొని పయిండికి ముద్రవాసిగతి పనివడి ఇవి ఏర్పరచగలెను పలుకులెల్ల శ్రీపతి నామములే ఇలాగా అదని దిందేది ఎలమితో శ్రీవేంకటేశ్వరును తి ఏం తలపున ఘనమని తడువగవలెను మునుగొని పిండికి ముద్రవాసి గతి పనిబడి ఇవి ఏర్పరచగలెనూ